ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా గొప్పదేవ ఆ సర్వ సృష్టికర్తమైన మా తండ్రి ప్రభువ మరి ఒకసారి ఉదయకాల సమయముందు నాయన పాదముల చెంతకు కృపా సింహాసిం వద్దకు తండ్రి మేమందరము కూడి నాయన మేము స్తు ఆరాధిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తూ మా విన్నపంలో విజ్ఞాపంలో మా ప్రార్థనలు తీసుకుని మీ ప్రియ కుమారుడు మా ప్రభుని ఏ స్వీకరిస్తూ నామ తండ్రి మేమందరము కూడి వస్తుంటున్నాం మా దేవా ఇంత గొప్ప నాయనా నాయన మీ ఉద్దేశంలో మీ ప్రణాళికలు మీ సంకల్పములు మేము గ్రహించగలమా మా తండ్రి ఈ మానవుడులో ఈ మంటి పాత్రలో ఈ నరులలో ప్రభు మీరు చేయు చేయిచున్న ఇంత గొప్ప బట్టి మీ కృపను బట్టి ప్రభువ మీకు వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన ప్రభా ఎదుగునాయనా మేమందరం తండ్రి మీకు ప్రార్థన చేయాలని తండ్రి ప్రభా మీ చిత్తానుసారమే ప్రార్థన మా హృదయం నుంచి మర్చులాగన సహాయం చేయండి ఆయన పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి ఆయన మీరు అక్కడ బహు సమీపంగా ఉంటున్న తండ్రి సహాయం చేయండి మాదేవా ఆయన మేము సిద్ధపడటానికి మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి సరి మీ వాక్యం చేత హెచ్చరింపబడిన వారమై ప్రభు తండ్రి మీరు నియమించిన ఆ స్థాయి కు మేము రావటానికి ఆత్మీయంగా బలపరచబడటానికి స్థిరపరచబానికి నాయన మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలన్నీ తండ్రి మీకు అంగీకారముగా యోగ్యంగా ఉండేలాగా సహాయం చేయండి ప్రార్థించే ప్రతి సహోదరుని కూడా మాట్లాడండి ప్రభా హృదయాన్ని కదిలించండి తండ్రి ప్రభా అవసరతను గుర్తించి ప్రార్థించేలాగా సహాయం చేయండి ప్రభా ఆన్లైన్ లో వచ్చిన సహోదరులందరూ మరియు స్తోత్రంలో ఎవరైతే రాలేకపోయారో ప్రభా వారిని ప్రభా ఈ ఆన్లైన్ లో జాయిన్ చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆయన ప్రభా తండ్రి మీ రాజ్యంలోకి వ్యతిరేకంగా ప్రభా నాయన పనిచే ప్రతి శక్తిని అంధకార శక్తులను సైతన్ శక్తులను మా ప్రభని ఏ సుక్రిస్తూ రక్తమంజల శక్తి ద్వారా బంధిస్తూ ఆయన మమ్మలను మా సమస్తని హస్తగతం చేసుకుంటూ ప్రభా వాక్య పరిచర్య చేయనున్న మీ మీరే ప్రభ ఆయన మీ ఆత్మాభిషేకం దయచేసి మీ మాటలు ఆయన ఉంచి నోటిని ముట్టి పవిత్ర పరిశుద్ధపరిచి మీ మాటలు మీకు పరిలోక సింహాసనం నుండి మాకందరికీ ప్రభ ధారాళంగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ప్రార్థనా కొడుకు తండ్రి మీరే ఆది అంతమై ఉండి నడిపించవలసిందిగా వేడుకుంటూ తండ్రి మమ్మల్ని మా సమస్యని హస్తగతం చేసుకుంటూ మా ప్రభు ఆ రక్షకుడుస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడు మన మధ్యలో సంపత్ సార్ ఉన్నారు కొంచెంసేపు వాక్యాన్ని వారు వివరించి మొట్టమొదటి ప్రార్థన కూడా ఆయన చేసి ప్రార్థనాంశాలను బట్టి చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాంగ్ సర్వసృష్టి గొప్పతండి పరిశుద్ధాత్మల స్తోత్రములు సర్వ సముద్రంలోనికి కృప ద్వారా నడిపించే స్తోత్రములు సదాకాలము మమ్మల్ని సంపూర్ణంగా చూపించిన సదేవ స్తోత్రములు సకలమైన అపవిత్రను పోగొట్టి రక్షించదేవ స్తోత్రములు వాక్యమును కథమును అనుగ్రహించిన స్తోత్రములు ఇదే కాలంలో మాత్రం లేని యొక్క వాక్యంలో ధ్యానం మంచి తరుణాన్ని బట్టి మీ సమునాలు మీరు మా మా తండ్రి మమ్మల్ని తండ్రి పరిశుభత్మ శక్తిని మాకు దయచేయమని నడుస్తున్నాం ప్రేమల తండ్రి యొక్క కాపుల భద్రతమని దయచేయమని ఎవరిస్తున్నామని ప్రార్థించి వేర్పించున్నాం తండ్రి రెండవ సమయోలు గ్రంథము ఏడవ అధ్యాయము పరహార వచ్చి రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము పదహారో వత్సరము మీ మట్టకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపట్టబడును అని దేవుడు మరి దావితో చేసినటువంటి యొక్క నిబంధన పోవడం నిబంధన ఆనగా అన్న పదానికి వాస్తవంగా రెండవ సమయంలో ఏడో అధ్యాయంలో ప్రస్తావించకపోయినా దేవుడు దావీతో ఒక నిబంధనను స్థిరపరుస్తున్నాడని స్పష్టమవుతుంది ఉదాహరణకు కీర్తన ఎనభ తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు సునలో దేవుడు నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేస్తున్నాను చేస్తున్నానని చెప్పలే దేవుడు చేసి ఉన్నాను ఇష్టమూరి సంతానమును స్థిరపరచదను తనపరములకు నీ సింహాసనమును సాధించదనని చెప్పి నా సేవకుడైన దావితో ప్రమాణం చేసి ఉన్నాను ఇక్కడ దావిడ్ను తన సేవకులుగా అది గుర్తించి మరి సమస్త మానవాళికి తెలియపరుస్తున్నట్టుగా చూస్తున్నాం నిబంధన యొక్క సారాంశం ఇంకా కీర్తన ఎనిమిది తొమ్మిది అధ్యాయం ముప్పై నాలుగు అంటున్నాడు దేవుని ప్రజల సింహాసనాన్ని దావిడ్ సంతానము శాశ్వతంగా స్థిరపరుస్తుంది అన్నటువంటి వాగ్దానము సరిగ్గా రెండో సమయంలో ఏడో అధ్యాయం తో చేసినటువంటి వాగ్దానం ముఖ్యంగా పదహారవ వచనంలో గమనించినట్లయితే అంతేకాక తర్వాత రెండవ సమయంలో దేవుడు తనతో చేసిన నిత్యమైన నిబంధనను కూర్చి రెండవ సమయంలో ఇరవై మూడో అధ్యాయము ఐదో వచనము దావిడు ప్రస్తావిస్తాడు ఇది రెండవ సమయాలు ఏదో అధ్యాయము ప్రస్తావించింటే దానికి ఇంకా తిరిగి లేదు పాత నిబంధనలోని ఇతర నిబంధనల్లో విలితమైన రెండు సిద్ధాంతాలను కూడా ఇక్కడ వెళ్ళడి చూస్తున్నట్టుగా గమనించగలం తన నిబంధన వాగ్దానాలను నియమాలను దేవుడే స్థిరపరిచాడు మానవులు ఇదే యొక్క పూర్వకమైనటువంటి విశ్వాసంతో వాటిని అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక నలభై రెండు అబ్రహాము ఇసాకు యాకోబులతో దేవుని నిబంధన ఇస్రాయలతో దేవుని నిబంధన దాదీతో చేసినటువంటి ఈ నిబంధన ఏర్పాటులో దావిడ్ కుమారుడైన సులమును రాజ్యాన్ని స్థిరపరుస్తాడని అతడు దేవుని ఇంటిని అనగా దేవాలయాన్ని నిర్మిస్తాడని ఇంటివారు లేక అతని వంశము ఇస్రాయిళ్లపై శాశ్వతంగా నిలిచి ఉంటుందని దేవుడు ఒక షర్తు పెట్టినట్టుగా గమనించగలం మరో మాటలు చెప్పుకోవాలంటే దావిడ్ కుమారుల్లో ఒకనికి ఎల్లప్పుడూ ఎర్షలేము సింహాసనం మీద ఉంచడం దేవుని నిబంధన యూదాను పాలించేవారు దేవునికి నమకముగాను విధేయతోనూ ఉన్నప్పుడే శాశ్వతంగా ఉంటుంది ఆ తర్వాత నాలుగు శతాబ్దాల పాటు దావిటి వంశము అవిచ్ఛిన్నంగా యూదా శ్రీవాసనము అధిష్ఠించింది అయితే యూదా రాజులు మరి ముఖ్యంగా మనస్తే ఏషీయాల తర్వాత పరిపాలించిన రాజుల ఎడత విగ్రహారాధన చేస్తూ ఆయన ధర్మశాస్త్రానికి అవిదేయులై దేవునితో తిరుగుబాటు చేసినట్లుగా చూడగలం చివరకు సింహాసనం నుండి దేవుడి వారిని తొలగించి వేశాడు బదుల్లోనూ రాజాయన నరపదేజరు ఉదయపడి దండెక్కి ఇర్షనీను ముక్కడించి చివరికి దేవాలయంతో సహా పట్టణాన్ని నాశ్యం చేసేలా దేవుడు అనుమతించినట్లుగా చూడగలం రెండవ రాజులు ఇరవై అధ్యాయము అదే రీతిగా రెండవ దిన ప్రాంతము ముప్పై ఆరు దేవుని ప్రజలు ఈ యొక్క ఐఎత్ దాక్యం ద్వారా తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా మరలా ఇతర రాజుల పరిపాలన సిద్ధికి వెళ్ళినట్టుగా మనం గమనించగలం ఎత్తు చూస్తూ ఈ నిబంధన దావిదితో చేసిన దేవుని నిబంధనలో ఏ షరతు ఒక అంశం ఏంటంటే దావీదు రాజ్యము అంతిమంగా శాశ్వతంగా స్థిరపరచబడుతుంది అన్నది ఆయన ముఖ్యాంశం దాబీదు అంశము నుండి ఇప్పుడు మెసియగా వచ్చి శాశ్వత రాజుగా ఉంటాడన్నది దేవుని వాదనంలోని అవున్నతం ఈ రాజు ఇసాయిల్లో నమ్మకమైన వారి మీద అన్ని జాతుల మీద పరిపాలకు మీద ఉంటాడు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచనాలలో మనము అదే రీతిగా పదకొండవ అధ్యాయము ఒకటో వచనము పదో వచనము మరి మీక గ్రంథంలోని ఐదవ అధ్యాయం రెండవ వచనం నుండి నాలుగో వచనం వరకు మనం పోల్చి చూడగలం అయితే బెట్నహీము నుండి వస్తాడు మీకు ఐదో అధ్యాయము రెండు నాలుగో వచ్చినము ఆయన పరిపాలన బూడి గ్రంథాల వరకు విస్తరిస్తుంది చకర్య తొమ్మిది పదిలో ఆయనను యహోవా మన నీతి అని పిలుస్తారు కిరిమ గ్రంథంలో ఇరవై అధ్యాయము ఐదో వచనము ఆరో వచనంలో పాపము నుండి ఆయన మనకు రక్షణ కలిగిస్తారనేది జకర్యా పదమూడు ఒకటిలో దావి వంశీయుల వాళ్ళు దైవభక్తి గల మరియపు ఏసు జననాన్ని తీర్చి రబ్రియేలు ప్రకటించినప్పటి నుండి దావియూతో చేసిన వాగ్దానము నెరవేరటము మొదలైంది పూప సువార్త ఒకతో అధ్యాయం ముప్పై నుండి ముప్పై వరకు అదే వీటిగా కార్యములు రెండో అధ్యాయము ఇరవై నుండి ముప్పై వరకు మనం గమనించగలం అవ్వ సంతానము ద్వారా సాతానను ఓటమి కలిగిస్తుందని ముందుగా ఆది కాండము మూడు పదిహేనులో చేసిన నిబంధన యొక్క విస్తరణ ఈ వాగ్దానం ఆదికాండము మూడు పదిహేను ప్రకారంగా ఇది అబ్రహాముతో అతని సంతానంతో చేసిన నిబంధన కొనసాగించే అబ్రహాము ఇస్పాకు యాదకోములతో దేని యొక్క నిబంధన మనము అనువయించుకోగలం ఈ వాగ్ వాగ్దాన నెరవేరుపులు మృత్యులలో నుండి తీసుకునవృత్వము ఆయన ఎక్కడ నుండైతే రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా పరిపాలన చేస్తున్నాడో ఆ పరలోకములోని దేవుని కుడిపార్శానికి వెచ్చింపబడటము కూడా బాగాలి అపోస్తల కార్యము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి వచనాలలో హింపబడిన క్రీస్తు చేసిన మొదటి పని తన ప్రజలపై పరిశుద్ధాత్మను కుమ్మరించటం అపోస్తల కార్యము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారంగా రెండో అధ్యాయము నాలుగో వచనము అదే రీతి ముప్పై పాపము సర్వజనులు పాపము నుండి ఒక బుద్ధి గల ప్రపంచం నుండి మల్లుకొని క్రీస్తును దేవునిగా రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మను పొందాలి అన్న పిలుపు క్రీస్తు రాజ్యపాలన స్వభావాన్ని అనగా అపస్థల కాలము రెండు ముప్పై రెండు వరకు అదే వ్యక్తపరుస్తుంది క్రీస్తు శాశ్వత రాజయత్వంలో దేవుని రాజ్యము మీద ఆయన ప్రస్తుత సంఘానికి ఆయన స్థిరస్థా ఉండటం బావి కాలములో సమస్త జాతులపై ఆయన వెయ్యేళ్ల పాలన కట్టణ గ్రంథం రెండు ఇరవై ఆరు ఇరవై ఏడు మరి ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన ప్రకారంగా నూతన ఆకాశము నూతన భూమితో ఆయన శాశ్వత రాజ్యము ప్రకటన అధ్యాయము ఇరవై రెండు వచ్చినము ఇవన్నీ నీ మట్టుకు నీ సంతానము రాజ్యమును ఇష్టము స్థిరము అదను నీ సువాసనము నిత్యము స్థిరపక్కబడము అనే దావితో దేవుడు దేవుని యొక్క నిబంధన గమనించగలం రాజ్యము అతనికి స్థిరపరచబడను దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావితో తన నిబంధనను స్థిరపరచాడు దీనిని కూర్చున్నా మరి దావీది యొక్క రాజ్య వ్యాప్తిలో మత ఆ రీతిగా దావీతో చేసినటువంటి నిబంధన ఒక రాజ్యం అంతము స్థిరమగను దావితో దేవుడి చివరికి ఏసీపీస్ నెరవేరినట్లుగా చూడగలం కాబట్టి మనము ఆ రాజ్య వ్యాప్తిలో ఆ నిబంధనకు కట్టుబడి దేవుని బిడ్డలముగా మరి ప్రభులకు ప్రభు ఆ రాజులకు రాజుగా ఈ యొక్క రాజ్యాన్ని నిలుస్తున్నటువంటి దేవునికి మనము అందన ఉన్నాము మన జీవితంలో మరి యొక్క కట్టడలు శాసనాలు నిబద్ధత కలిగి మరి దేవుని అందరి భయభక్తితో మనము ఆయనను పిల్లవేళ ఆరాధించే వారముగా పూజించే వారంగా ఆయన నామాన్ని కనపరిచే వారంగా ఆయన స్వాస్థంగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది వాక్యంలో దేవుడు మన ఆత్మ నేర్చుకుని ఆశీర్వదించి ముందుగా నేను ప్రార్థిస్తాను కృపగల మా పరలోకపు తండ్రి మీ సన్నిధిలో సంస్కూర్ణ సంతోషం ప్రభుత్వ దేవాస్తోత్రములు నమ్ముకుని వారికి ఆత్రముగా ఉన్న దేవాస్తోత్రములు మా విమోచకడమైన దేవాస్తోత్రములు నిర్మలమైన వాక్తల దేవస్తోత్రములు దాసులు స్వరూపము ధరించుకున్న దేవాస్తోత్రములు తండ్రి లేని వారికి సహాయుడమైన దేవాస్తోత్రములు తీర్పు మా ప్రభు దేశంలో నెలకొన్నటువంటి యొక్క క్లిష్ట పరిస్థితులను బట్టి నేను ఆరాధిస్తున్నాము నమస్తము మీ చిత్రాన్ని జరిగిస్తున్నారు మీకు వందనాలు ఆదేవా మేము ఎక్కడున్నప్పటికీ ఏమైనప్పటికీ మా తండ్రి నీవు ప్రభుడవుగా మేము నీ యొక్క బిడ్డలముగా తాను స్వీకరించి మేము రక్షించుకొని మా తండ్రిని సీకరించి కాపాడి ఈ యొక్క ఏనుబడులో మా తండ్రి మేమందరము కూడా ఈ యొక్క దాసులముగా బిడ్డలముగా ఈ భూలోకంలో జీవించటించినటువంటి ప్రమాదశ్వర్యం బట్టి కొంత మనం చెల్చున్నాము ఇంటి అవకాశంలో మా తండ్రి మా జీవితాలను మా యొక్క తలంపులను మా ఉద్దేశాలను సఫలీకృతం చేయమని మా తండ్రి ఈ కోవిడ్ నైన్టీన్ ద్వారా మా తండ్రి అనేకులు మరణించినారు అనేకులు అనారోగ్యంతో మరి యొక్క ఉంటుండగా మాత్రండి వారిని స్వస్థపరచము మాత్రండ్రి ప్రతి యొక్క ఎనభై ఏడు దినములలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో మాత్రం అనేకులను మీ తట్టు తిప్పుటకును ఈ యొక్క వాక్యం ధ్యానించటకు నన్ను ప్రార్థించటకును నిన్ను సిద్ధించటకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు నేను చూస్తున్నాము ఆ యొక్క పాప శాప వారములను మేము ఒప్పుకుంటుండగా మాత్రండ్రి కనిపించము కాపాడము మాత్రం పశ్చాత్తాపం మా అందరికి దయచేమ నడుపుతున్నాము అనేకుడి తప్పు అంజులుగా ఉండి చూస్తున్నారు మా తండ్రి వారిని క్షీమించండి మీ వైపు తిప్పండి మా తండ్రి ఆ రక్షణ అనుభవంలో వారిని కూడా చేర్చుకొని వచ్చున్నాము ఈ యొక్క మైగ్రెంట్ లేబర్స్ వారికి ఆ యొక్క పనికి ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టి వారికి యోనోధారంగా మరి ఆ సహాయం దయచేయమని అడుగుతున్నాము అగ్రికల్చర్ ఫార్మర్స్ మరి వర్షాల కొరకు ఎదురు చూస్తుండగా ఒక వర్ష కుమరింపు మీ ద్వారా జరుగుతుంది వైపు చూస్తున్నారు వారికి మీరు వర్షము కుమరించమని అడుగుతున్నాము వారు సరి అయినది నాటి నీతి ఆ యొక్క సమీకరణలో మీరు ఉండండి మాత్రం ఒక ప్రభుత్వానికి మరి రైతు సంఘానికి మధ్యవర్తిగా ఉంది మాత్రం వారి అవసరాలను తీర్చమని అడుగుతున్నాము ఇదే కాలంలో ఒక వ్యాస వాళ్ళని అభిమామును మరి పుష్టిని మరి యొక్క వారందరినీ మీరు కాపాడమని ఆయన మీరు కాపాడు అతన్ని వారికి ఆరోగ్యంగా ఇచ్చేదని రచన వాటి కుటుంబాలను బలపరచండి ఆర్థికంగా ముందు అతండ్రి వైంతుల పనిచేస్తున్నటువంటి శబ్దాసు వారి యొక్క సత్యమని తాను విషయంలో కోమలో ఉంటుండగా ఆమెను స్వస్థపరచండి అట్లాంటి ఆర్థిక సమస్యలను తీర్చమని మంది వారి మీలో జీవించటం సంబంధించి నడుస్తున్నాము మరొకసారి మా తండ్రి ఆలపి్యత నడుస్తున్నాము మొత్తం మమ్మెంతగానో ప్రేమించి మీ అందరి ఆసక్తితో ప్రవృత్తితో జీవించి విశ్వాసంలో జీవించటప్పుడు ఆమెను కాపాడమని నడుస్తున్నాము అట్లాంటి ఈ రీతిగా మొత్తం దేశంలో ఈ యొక్క వ్యాప్తి చెందుతున్నటువంటి మహమ్మారిని మరి వర్దిస్తున్నాం అట్లాంటి ఆ యొక్క భయమును తీసివేసి స్వస్థాయని అడుగుతున్నాము సమాధానం తయారు చేయడం అడుగుతున్నాము మరి ముఖ్యంగా నీ వైపు వారు తిరిగి మా తండ్రి నీ నిజమైన దేవుడవని నీ ద్వారానే మా తండ్రి యొక్క రక్షణ స్వస్థత సమాధానము శాంతి కుటుంబంలో సమాజంలో రంగంలో దేశంలో ప్రపంచంలో నెలకొల్తుందని నన్నీ చర్చించే ఆ యొక్క భాగ్యము బావిత్యత భారము తయారు చేసి అతన్ని అట్టి విశ్వాసంలో జీవించగలన కుటుంబం అతన్ని మీ అందరి భారం కలిగి మేము అట్లాంటి అనేకులకు రక్షణ సువార్తలో మా కాళివారంగా మేము ఉండి మా బాధ్యతగా ప్రకటించే వారం గాను బోధించే ఉండి మాట్లాడి వాక్యంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ జీవివాన్ని అతన్ని మా ద్వారా వారికి ప్రకటించిందరుస్తున్నాము సువార్త చేస్తున్నటువంటి సేవకులందరినీ బలపరుచండి ఆశీర్వదించ కుటుంబాలకు ఆదరణ మమ్మది సహాయంగా వచ్చిందనిస్తున్నాం అట్లాంటి ఆర్థిక ఆందంగా ఉంటుండగా దేశంలో మొత్తం మీరు అడుగుతున్నాం ఏ రకంగా మొత్తం మమ్మల్ని ప్రేమించి కాఫీ కాపాడి మాతో మీరు ఉంటున్నారు మీ విధంగా జీవించడానికి ఇచ్చినటువంటి పంజనాలు చెల్లించు మమ్మల్ని బట్టి మీరు మాకు ప్రయాణం చేసి ఒకసారిగా నా కుటుంబంలో ఇస్తున్నటువంటి కుటుంబాలన్నీ ఇంబట్టి మేము ప్రార్థిస్తాం గురించి మీరు మంచి మాటలు చెప్పండి దేవునితో ఎలాంటి నిబంధనలు కలిగి ఉండాలి నిబంధన అని అంటే ఒక పని కోసం నియమించుకున్న బంధం అది అది దేవునితో దేవుని మన కొరకు మనం దేవుని కొరకు ఏర్పరచుకున్నది మ్యూచువల్ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది మనం దేవుని దగ్గర మోకరించితేనే ఆయన మనకి అన్ని సమృద్ధిగా అన్ని పనుల్లో మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు దేవుడు మనల్ని ఎప్పుడు బాగుండాలని కోరుకునేవాళ్ళు దేవుడి పనులు మనతో చేయించుకోవాలన్న ఆలోచనతోనే మనుషుని అంత ప్రేమిస్తా ఉన్నారు దాని గురించి నిబంధన గురించి మా చక్కని మధ్య చెప్పారు మీకు మన మధ్యలో విజయ గారు హలో విజయ విజయ గారు ఉన్నారండి రైట్ శ్యామ్ సార్ మీరు ఒకటిదర్ చెప్పారు ప్రయత్నం చేస్తున్నావు కదా గాడ్ హెస్ హర్డ్ ప్రేయర్స్ బ్రదర్ డిస్చార్జ్ అంట మాట్లాడుతున్నారు కొంచెం వాక్యం ఇవ్వటం దేవుడి చేశారు సహోదరులందరూ చెప్పారు అక్కడ ఎవ్రీ థర్స్డే అనుకుంటా డిటాక్సికేషన్ డిటాక్సిఫికేషన్ ఇంజక్షన్స్ ఇస్తాయి ఆల్కహాలిక్ అడిక్ట్ కి వీక్స్ వీక్లీ వాళ్ళు ఇంజెక్షన్ తీసుకుంటే త్రీ వీక్స్ తర్వాత ఆ అడిక్షన్ అది పోతుంది అన్నట్టు అది చూడండి పర్సీక్ డ్రగ్ డిటాక్సిఫికేషన్ సెంటర్ చె సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ మధ్య ఈ ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుందో ఈ డిసీజ్ అయినా తొందరగా ఎఫెక్ట్ అవ్వడానికి అదే కారణం సార్ ఈవెన్ కరోనా ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే బాగా హై లెవెల్ లో ఉందో వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు సార్ దానికి మై డాక్టర్స్ హోమియో ఉంది సార్ వాళ్ళు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేయడానికి రీసెంట్ గా ఒక మెడిసిన్ కనుక్కున్నారు సార్ దాన్ని తక్కువ కాస్ట్ కి అందరికి ఇస్తున్నట్టున్నారు వేళ ఎవరన్నా మన తెలిసిన వాళ్ళు కొంచెం ఉంటే అది కూడా సజెస్ట్ చేయొచ్చా హోమియోలో మెడిసిన్ తీసుకుంటున్నా నేను అయితే ఫైవ్ మంత్స్ వాళ్ళు కోర్స్ ఇస్తున్నారు హూజ్ అవును సార్ పెద్ద మార్కెట్ ఇప్పుడు వాళ్ళు టార్గెట్ చేసి కరోనా రాకుండా ఉండడం కోసం ఈ ఇమ్యూనిటీ పవర్ ని బూస్టర్ చేయడం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ బహిరంగ జర్మన్ మెడిసిన్ యాక్చువల్లీ మామూలు హోమియో మందు కాదు అది జర్మన్వర్ అది నిమ్స్ హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ని రికమెండ్ చేస్తున్నారు వాళ్ళ ఓన్ సర్కిల్స్ అయితే నాకు డాక్టర్స్ పరిచయం వాళ్ళు వాడుతుంటే నాకు పంపించారు అది ఏమంట ఇమేజ్ వాట్సాప్ లో ఈ చెరక అనే ఆయుర్వేదిక్ మ్యానుఫ్యాక్చరర్ దాన్ని టార్జెస్ తయారు చేస్తున్నాడు ఎక్స్ట్రా ఇమ్యూన్ దాని పేరు క్యాప్సిల్స్ హండ్రెడ్ రూపీస్ ఏమి ఉన్నాయి థర్టీ క్యాప్సిల్స్ అవి వాళ్ళు వాస్తారంట అక్కడ అయితే నేను మొన్న ఒకటి తెచ్చుకున్నాను ట్రై చేద్దామని హండ్రెడ్ రూపీస్ ఏమి ఉండాలి థర్టీ క్యాప్సిల్స్ మార్నింగ్ ఈవినింగ్ ఒకటి అట్లా ఎక్స్ట్రా ఇమ్యూన్ దాని పేరు కంపెనీ పేరు ఏం పేరు పేరండి ఎనీ ఎక్స్ట్రా ఇమ్యూన్ కంపెనీ పేరు చెప్పారు కరక కరక CHRA కి ఏని ఆయూర్వేద షాప్ కొట్టుదే ఆ గనండి ఆయుర్వేద కొర లైబ్రరీ బ్రదర్ మంచి ఇలాంటి యోగా ఏమీ ఉండదు ఇంక్రీజ్ యాంగర్ కంటెంట్ కూడా చెడివేసాను ఓకే బ్రదర్ ఆ అంటే అందుకే కాంపోజిషన్ చేంజ్ చేద్దాం ఓకే ఓకే రిమెంబర్ పుస్తకం పర్కెవని ఆ గనండి ఒక మెయిన్ రావల్ సంండే అదే ట్రై చేద్దాం డాక్టర్ డాక్టర్ ఆలోచతి డాక్టర్ కూడా పార్టిసిపెంట్ అంటే పెద్ద వాళ్ళక దగ్గర ససన్నం అంటే కదా అంతే అంతేనేనే ఓకే కదా یار ప్రేరాలీ టీం నమ్మకం దేవా ఆయన నీ పాటలు తీసుకొచ్చిన దాన్ని బట్టి ఎంతో వందనాలు నీకు సుఖ తెలుస్తున్నాం తండ్రి ఆశ్రమని క్షమించండి అయ్యా తండ్రి ఆయన నీ సన్నిధి రావడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత బట్టి నీకు ఎంత వందనాలు తండ్రి దాదాపు ఆయన మూడు నెలలు సభ తండ్రి నన్ను సన్నిధికి వస్తూ అయ్యా తండ్రి ఉదయకాల సభ సాధిస్తూ నీ వాక్యం ద్వారా పోషింపబడి అయ్యా ఆరాధించి తండ్రి కొనియాడి తండ్రి వెళ్ళి అయ్యా సన్ని నివాసం ద్వారా తండ్రి ఆయన హెచ్చరికలు పొంది అయ్యా తండ్రి నేను రానున్న రోజుల కోసం ప్రస్తుత పరివారుగా తండ్రి ఆయన ఆ రీతిగా మమ్మల్ని ప్రభావ నివాస్యంతో ప్రభావించిస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాను శాఖ నీకు ఎంతో వందనాలు ప్రభావ తండ్రి నేను మాకు ఇచ్చే మంచి సమయము ప్రభా అతన్ని చుట్టూ నీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రత్యేకంగా తండ్రి ఈ రీతిగా మేము చూడటానికి అయ్యా తండ్రి ఇచ్చిన తండ్రి భారం అయ్యా తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ ఈ రక్షణలో అనిపించినందుకు నీకు ఎంతో వనాలు అంతేకాకుండా ప్రభా కేవలం నన్ను రక్షించిందే కాకుండా అయ్యా తండ్రి ఆయన నీ సేవకుల పట్టి ప్రవాసం బట్టి నీకు ఎంతో వంగనాలు చేస్తున్నాను తండ్రి నేను కాని ఫస్ట్ అయ్యా తండ్రి ఆయన మా తల్లి మమ్మల్ని తీసుకొచ్చిన తల్లి బట్టి ఆయన ఆయన ప్రే రిక్వెస్ట్ బట్టి నీకు వందలు చల్లిస్తున్నాం ప్రభా ఆయన నీ సరిగ్గా తీసుకొస్తున్నాం తండ్రి అనేక విషయాల ప్రార్థన చేస్తూ వస్తున్నాం కొన్ని విషయాలు నేను తప్పగా మాకు వస్తున్నారు కొన్ని తండ్రి కార్యం స్టార్ట్ చేశారు తర్వాత అండి నేను వాటి కోసం వాటి వల్ల మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ తండ్రి మీద ఇంకో నిరీక్షించడానికి అయా ఇంకా గోదాటానికి అయ్యా మీరు మాకు ప్రోత్సహిస్తారంటూ మీకు ఎంతో ఉన్నాలు నేను చేస్తున్నారు సమయంలో ప్రత్యేకంగా తండ్రి బ్రదర్ రవి కోసం అన్నా ఆయన ఇంకొకటిస్తాడంట అయా ఆయనకి సరైన శుభార్షన్ చెప్పాల్సిన కూడా చేయండి అయాన్ని పాప మరణము అది అది నిజమైన ఆత్మీయ మరణముకోవచ్చు అని ఆత్మీయ మరణ నుంచి చర్చించుకోవడానికి కేవలం వేస్తూ నేను నమ్మాలని సత్యాన్ని ప్రభావం మేము తల్లి ఆయన తల్లితానికి బయలుపరచుకున్నట్లుగా బాబా తల్లితానికి చెప్పినట్లుగా సహాయం చేయండి బాబా ఈ సువార్ పైన పట్టించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఆయన ఏ రీతిగా తండ్రి ఆయన ప్రభాషనా తెలుస్తున్నాం వీటికి ఇచ్చిన నెమ్మది బట్టి ఉన్నాడు హెల్త్నికి ఇచ్చిన నెమ్మది పట్టి వందాలు వీటిని పూర్తిగా మంచి ఆరోగ్యం సమకూర్చున్నాను తల్లి ఆయన సరే దాన్ని పాఠం తీసుకొస్తున్నాం బిడ్కే ఆ చూప్ విషయంలో ఫంక్షన్ విషయం బట్టి దయానికి వన్నా తెలుస్తున్నాం ప్రభా అది ఏది చిన్న చిన్న తండ్రి ఏదైనా మార్పులు మీరు చేస్తూ వస్తున్నారు ప్రభా నేను సూచించి కాని మంచి ఆరోగ్యం సమకూర్చండి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నుంచి వందనాలు ఈ రీతిగా తండ్రి నివాల్సిన ప్రభావ తండ్రి నిలబెట్టి ప్రభావప వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా తండ్రి నేను బ్రదర్ అంటే నేను బిడ్డ సిస్టర్ కోసం ఉన్నా తెలుస్తున్నాం ప్రభా బిడ్డకున్న లివర్ ప్రాబ్లం ఉంటే మంచి ఆరోగ్యం సంపూర్చండి స్పష్టపరుస్తుంది తండ్రి నేను చిన్న బిడ్డ లాదర్ గారి మనవడుగుతుండీ నేను జాస్ట్ కోసం ఉన్నాను తెలుస్తున్నాం ప్రభా బిడ్డ నిర్శం చేసుకోండి నేను వనరుల గురించి ప్రార్థిస్తున్నాం ఇంకా రెండు లక్షలు కావాలంటే ప్రభా ఆ విషయంలో నడిపించండి కుటుంబీకులను మీరు జ్ఞాపం చేసుకోండి బాబా సహాయం చేయండి బాబు ఉద్దేశంతో నెరవేర్చండి అంటే మీరు మహింపొందమని ప్రార్థన రాజు గారి కుటుంబాన్ని మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభావం చూపించండి ఈ రోజు కాబట్టి ఆయన బాబా అభిరామ్ కోసం వంద జరుస్తున్నాం చేసుకోండి వచ్చిన మార్పులు బట్టి భవనాలు అంటే ఆయన ప్రతిష్టాయని గురించి విన్నాము తండ్రి ఆయన ఇప్పుడు గొడవ చేసి వీళ్ళని ఖాళీ చెప్పి తండ్రి నేను ఎక్కువగా ఆయనే వీళ్ళ మీద ప్రోత్సాహం చేసిన వ్యక్తిగా తండ్రి నేను ఈ మధ్య ఆయన ఏం మాట్లాడకుండా పోయి ఆశ్చర్యపోయిన బాగా అలాంటి గొడవ చేయకుండా సైలెంట్ గా ఉంటాలో ఇంట్లో నుంచి రాకుండా ఉంటాము ప్రభుత్వ తండ్రి నేను తండ్రి అతృష్టి పొట్టిన తండ్రి ఇంట్లో మార్పుని చూస్తూ తండ్రి ఆశ్చర్యపోతుంది రాను బట్టి బంధాలు కనిపిస్తున్నాను ఈ మాటలు కూడా ప్రభావం నేను వాళ్ళ దగ్గర పోకుండానే మా దగ్గరికి ఈ మాటలు వచ్చినాయి మమ్మల్ని ఆర్థిక ప్రోత్సహిస్తున్నందుకు చేయడానికి వాళ్ళ పట్ల తండ్రి ఇంకా తండ్రి నేను ఈ కార్యము జరుగుతుందని ఎదురు చూసే వారిగా మమ్మల్ని చేస్తున్నందుకు నిర్ణయాలు తెలుస్తున్నాం ప్రభా ఈ కార్యం చేయండి సంపూర్ణ తండ్రి నేను కార్యం చేసి ఇంకా ఏ రీతిగా ఆయన డైరీలో ప్రభా ఇన్ని వాష్యాలు పాటలు రాసి పెట్టుకో ప్రభా నిజంగా ఆయన ఈయన అనిపిస్తుంది ప్రభా నిజంగా తల్లినైనా ఇంకా కార్యములు ప్రభావ తండ్రి మీద చేశారు ఇది వరకు శోధన తల్లి అనారోగ్య పరిస్థితిని ప్రభావ మీరే మీరే బాగు చేసి అది సంపూర్ణమైన ఆరోగ్యం ఇది ఇలాంటి ఉన్నాడు ఆ రోగం తిరిగి దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభావస్ హో నేనని చెప్పారు ఈ కార్యం చేసి ఈ విధంగా తండ్రి ఆయన ఒకసారి మీరు నా మధ్య తీసుకొని వచ్చి పాగం చేయడానికి ఇస్తున్న తండ్రి అంశం బట్టి నీకు అన్నాను తెలిసిన సమయంలో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం వాళ్ళు చేసిన తండ్రి ఉద్యోగాలు వేసుకుంటారు సభ కష్టాలు భోజనం గురించి కష్టాలు సభ ఎన్నో గవర్నమెంట్ వాళ్ళకి తండ్రి అయినా లేదా తండ్రి కన్స్ట్రక్షన్స్ అవి గవర్నమెంట్ బిల్డింగ్స్ గురించి ప్రభావ తన ఎన్నో ప్రాజెక్ట్స్ ఆఫర్ చేస్తున్న సభ ఆయన పోషన్ అందరికీ వస్తుందో కదా తెలియదు కానీ అయ్యా ప్రార్థిస్తున్నాం ప్రభావం చూపించమని ప్రార్థిస్తున్నాం నేర్చుకున్న ట్రాక్స్ వైబుల్స్ గురించి తండ్రి తండ్రి టెస్ట్ మనిషి గురించి ప్రార్థిస్తున్నాం వాళ్ళ జీవితంలో చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం ఈ రీతిగా తండ్రి ఆయన ఈ ఫార్మర్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి సరైన టైంలో వర్షాలు టైంలో తండ్రి ఏదైనా అన్ని కూడా దయచేయండి నేను యాసం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన అమెరికల గురించి తప్పించండి సహాయం చేయండి ప్రభావ ఆ విషయంలో వర్షాల నుంచి తర్వాత మంచి వర్షాలు రేచేయండి తర్వాత మీ తండ్రి అయినా మీ సహాయం తెచ్చేయండి ప్రభావతం ఈ నీళ్ళ కోసం ఎంతో మంది బాధపడుతున్నారు వాటర్ ప్రాబ్లం గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయిందని అయా తండ్రి అయినా మీ సహాయం రేయిచేయండి అయా మీరే కనిసని ప్రార్థిస్తున్నాం ఇంతేకాదండి అయినా ప్రత్యేకంగా ప్రభావ చైనా బార్డర్ లో ఉన్న గొడవలు తర్వాత ఇండియా చైనా బార్డర్ల గొడవలు అనేక చనిపోయారు అయ్యా వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం అతన్ని సూర్యపేటలో ఉన్న తర్వాత జరుగుతున్న తర్వాత సంతోషాల మీరు నాఫ్ట్ చేసుకోండి సహాయం చేయండి ప్రభావం సీనా ఇంత గొప్పగా ఆయన తండ్రి ఆయన ఊరేగించి తండ్రి చేయాలని ప్రభావ వాళ్ళు వారు చేసుకున్నారు కానీ అయా తండ్రి ఆయన ప్రభావ తండ్రి ఆ కుటుంబాన్ని ఆదరించండి నేను తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావితండి నీకు వదనాలు అయా తండ్రి నేను కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు తండ్రి ఒక దేశం కోసం ప్రాణం పెట్టాడని ఇంత ఇంత కొనియాడుతున్నారు కానీ అయ్యా తండ్రి నేను మా జీవితాన్ని అయ్యా నరఫా స్కొక్క దేవుడే ఉన్నావు ప్రభా నీకు వనాలు ఆయన మరణించడు కాని చూసండి ఆయన ప్రభా తల్లి దేవుడు ప్రభా నీకే వందనాలు నీకే స్థితులు చేస్తున్నాం తర్వాత ఇంత జీవుడు ఆయన గొప్ప దేవుని తెలుసుకోవడానికి సహాయం చేయండి తర్వాత నీకు వందలు ఈ సమయంలో సభా తండ్రి ఆయన ఈ కోవిడ్ కోసం తండ్రి ఎటు చనిపోతుండగా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దయ చూపించండి సహాయం చేయండిగా అయా దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఒక్కొక్కరిని దర్శించండి ప్రభావ తదినైనా పడకలో ఉన్న బిడ్డలను దర్శించండి అయా తండ్రినైనా డాక్టర్లు నర్సును దర్శించండి వాళ్ళని ప్రభావ తండ్రి వర్కర్స్ ని దర్శించండి ప్రభా అయా పోలీసు వాళ్ళని దర్శించండి అయా ఒక్కొక్కరిని దర్శించాలని ఏతున్నారు అయా సహాయం చేయండి ప్రభావ ఎంత తండ్రి నేను ఎంత మేము తల్లి ప్రయాసపడినా కూడా అయాసీ మా ప్రయాసం గుర్దాసండి అయినా మేము తప్పించుకోవాలని ఎంత కష్టపడినా కూడా అది గుర్దాసండి మీరు మీరు మమ్మల్ని తప్పిస్తే గానీ మీరు మాకు రక్షణిస్తే గానీ ప్రభా తు రక్షింపడరు ప్రభా నీకు వందా తండ్రి నేను నీ చేస్తున్నారు ప్రభా తండ్రి నేను సేఫ్టీ అని చెప్తున్నారు ప్రభాకండి ఆయన రక్షణ నీది ప్రభా సండీ నువ్వు ఇచ్చేది ప్రభా రక్షణ మా మేము రక్షించి మేము రక్షించుకోవాలి ఎంపిక ఎన్నో ఉన్నాయి ప్రభావం మందులు లోపల తండ్రి ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ప్రభా మా ప్రయాసం గుర్దా సార్ అయా నువ్వు రక్షిస్తే కానీ మేము రక్షించు యా సహాయం చేయండి యా ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం స్పర్ణిస్తున్నారు ప్రోభా పడకలు లేవు తండ్రి ఏమైనా మందులు లేవు ప్రోభా సరైన వైద్యులు లేదు లోప డా డాక్టర్స్ లేరు నర్సెస్ లేదు తప్ప ఎంత కష్టపడుతున్న తప్ప సహాయం చేయండి తండ్రి మీకు చూపించండి తప్ప ఏ మందు లేకుండా ఇళ్లలో ఉన్న మన వాళ్ళని కొంత అనేకలతో పది క్వారంటైన్ ఉండమని చెప్పి అయా తండ్రి వాళ్ళు ఎక్కడికి పోకుండా అయా తర్వాత పది నాలుగు రోజులు అంటే మాట్లాడు డేస్ ఉండి తండ్రి నిన్న బయట రావాలంటే మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళా టెస్టులు ప్రభావండి నేను మీరు సహాయం చేయండి అయ్యా ఇంత భయంకరమైన సార్ ఈ రోగం నుంచి అయ్యా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ఈ ప్రపంచాన్ని కల్పించమని దయచేసి సాధిస్తున్నాం ప్రభావి మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా ఈ అంశం గురించి కొంత తెలుస్తున్నాం ఈ ప్రజలకు నేర్పిస్తూ వస్తున్నారు ప్రభా వాట్ ఇస్ లైఫ్ అని చూపిస్తున్నారు తండ్రి ఆయన ఏది ఎంత సేపు ఇస్తండి ఏది నేను మార్చగలనే నీకు సత్యం చూపిస్తున్నారు ప్రభా తండ్రి ఆయన ఆ రోజు మీరు తండ్రి మీరు పంపిస్తా తెలే కదా ప్రభా మీరు పంపిస్తే ఇక్కడ ప్రభావ తెలు వచ్చినాయి తండ్రి ఆయన ఇది సత్యం ప్రభా కొలు తండ్రి ఆయన ఆ రీతిలో ప్రభావ బిడ్డలు తండ్రి నీ వేపు సహాయం చేయండి సత్యం చేసుకోవడానికి చూపించడానికి సాధిస్తాం ఇదిగో తండ్రి ఆయన తాండం చేసుకోండి అలాంటి సరైన పరిచయం చేస్తారు నమ్ము విశ్వాసంతో తీసుకోండి ఒకవేళ లేకపోతే పరీక్షలు కూడా మాకున్న కూడా సర్వోన్నత సర్వ అధికారి సర్వకృతం అనేక దినముల నుంచి ఆయన ఈ ఒక తండ్రి టీమ్ లో నన్ను ఒక సభ్యుని గమనించి ప్రార్థనలోను వార్తంలోను ఎదుగు నాయన ఈశ్వరాజు ఆత్మీయ స్థితిలో నాయన ఎదుగుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఆయన ముఖ్యమైన తండ్రి నాయన ఉన్నటువంటి అంశాల నుంచి ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ వస్తున్నాం ప్రభు వాటిలో మీరు అనేక గొప్ప కార్యాలు చేసి ఉన్నారు మా కళ్ళ ముందు మేము ఎన్నో ఆశ్చర్య కార్యలు చూసి ఉన్నాం తండ్రి వాక్యము ప్రార్థనకున్న శక్తి తండ్రి నాయన ఈశ్వరగా ప్రార్థిస్తే ఏమవుతాయో చంద్రీ ప్రభు ఆయన వాటిని బట్టి మీకు వందనాలి ప్రభు ఈ వాక్యాన్ని ఫలింప చేయండి ప్రభు నాయన ఈశ్వర తండ్రి యాభై విధంగా నాయనా ఈశ్వరగా మా ప్రార్థనలకు జవాబునిచ్చి ఉన్నారని ఆయన ఎంతగానో సంతోషిస్తూ మీకు కృతజ్ఞతలు కుటులు సూత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఆయన ఆశ్చర్యగా మీరు చేసి ఉన్నారు ప్రభా అద్భుతాలను కూడా చేసి ఉన్నారు ప్రభావ ఆయనగా ఇంత విపత్తులో ఇంత కష్టకాలంలో ఇన్ని క్రమలు అనుభవిస్తూ ఇల్లు ఒక మంత్రి అయ్యో తండ్రి ఒక వేదనలో గురి ఉండగా తండ్రి ప్రభావ కానీ మేము ప్రార్థించిన అంశాలలో నాయన గొప్ప కార్యాలను కూడా చేస్తూ ఆయన అటు ఆ క్రమంలో ఇటు ఈ సంతోషకరమైన వార్తలు అనారోగ్య సమస్యల్లో ఉన్న వారిని పథపరించి తండ్రి మీరు మహిమ పొందుకొని ఉన్నారు ప్రభావ మీకే మహిమ ఘనతని చెల్లిస్తున్నాం ప్రభావ వందనాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన అద్భుత కరుడు ఆశ్చర్య కరుడు అని నిరూపించుకున్న దేవుడు కంటి మీకు వందనాలుగు స్తోత్రాలు ప్రభావ నాయన ఈశయ ఈ కరోనా బాధితుల్లి కంటి ప్రభావ వారిని జ్ఞాపకం తీసుకుంటున్నాం ప్రభావ నాయన ఈశ్వర దాని వల్ల నాయన ప్రాణహాని లేదు కానీ కంటి ప్రభావ అది ఒక వైరస్ బ్యాక్టీరియా అర్థం కాని స్థితిలో నాయన ప్రపంచం అది కావాలని చేసి ఉన్నారా మరి నైనా అది పుట్టిందో నాయన అది తెలియదు కానీ తండ్రి ప్రభావం దాని బారిన పడిన వాళ్ళు కొంతమంది అయితే చండిపోతూ వస్తున్నారు ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లేదు ఎవరైతే హార్ట్ ఆపరేషన్లు అవి డయాబెటిక్ అయ్యి నైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వాళ్ళు నాయన వారు ప్రాణాలు పోతున్నాయి కబ వారికి తండ్రి ఫువర్ తెలియక లేఖలు మరణించండి ప్రభావమైన కొన్ని లక్షల మంది నాయన అలా మరణించి మరి వారు ఎక్కడికి వెళ్తారో నాయన వారి గతి ఏమిటో తెలియదు ప్రకారం చూస్తే మిమ్మల్ని నమ్ముకునేవారు కంటి ప్రభావం నమ్ముకున్న వారు నరకానికి వెళ్తారని అండి ఆయన కాబట్టి తండ్రి ప్రభావ ఈ స్థితిని గమనించి అనేకులు మీ వైపు తిరుగుటప్పుడు వారి హృదయాలను తిరగండి ప్రభు వారి వద్దకు వెళ్లి సువార్తలు ప్రకటించే సేవకులను లేపండి ప్రభు నైనా అయితే తండ్రి ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభా ఇంకా రానున్న తెళ్ళు శ్రమలు కష్టాలు ప్రభుత్వాలు దోపిడి చేసేవారు అంటే ఈ క్రైస్తవుల మీద ప్రభుత్వాలు అనేకం రాబోతున్నాయి ప్రభు నైనా ఈశ్వర అంత దినములలో ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు లేక అది జరుగుతుంది ప్రభాయ ఇటీవన్నీ మేము గ్రహించి క్రైస్తవులుగా నిజమైన క్రైస్తవులుగా నిలబడేటప్పుడు మాకు అతి ధైర్యుమును అతి ఆలోచనలను అటు శక్తిని దయచేయండి ముఖ్యంగా జ్ఞానమును దయచేయండి ప్రభుత్వ ఆయన ఇది వస్తే మేము భయపడి పరిగెత్తి పారిపోయే వరంగా స్త్రీ వరంగా మేము ఆ జాబితాలో ఉండటం ధైర్యంగా నిలబడుకొని ఎదుర్కొని శరీర సంబంధం అయినదే కాక అంటే ఆత్మ సంబంధములు మేము దృఢంగా నిలబడుకున్నటకు మాకు సాయం చేయండి అనేకలు కైతే గర్భించండి ఆయన నిజము చెప్పుటకు సత్యములు బోధించేటకు సాయం చేయండి ప్రభుత్వం ఆయన ఎవరైతే క్వారంటైన్ లో ఉంటున్నారు నైనా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటు ప్రభావం సాయం చేయండి ప్రభుత్వం ఆయన అయితే అదే విధంగా ఫార్మర్స్ ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి వారిని ఆదరించే వారు మీరు తండ్రి ప్రభా న ఎప్పుడు చూడు ఈ జీవితంలో దోపిడి తండ్రి ప్రభావ వారికి నాయన తీసుకురగా నిస్సా అయితే స్థితిలోనే ఉంటారు ప్రభావం ఆయన ఆ పంట ఏదైతే ఆయన అమ్ముకుంటారో ఫలింప తండ్రి దాన్ని వచ్చిన రాబడి నాయన అది ఒక సంవత్సరంలోకి అయిపోకముందు తండ్రి ప్రభావ మళ్ళా వారు పంట వేసి మళ్ళా నాయన ఏదో రకంగా వారు నష్టపోతూ వస్తూ ఉంటారు ప్రభావ నైనా పెట్టుబడి రాక అదే ప్రభావ వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క తువార్త కూడా ఆయన వారు వినుటకు వేరే వాళ్ళు వెళ్ళి చెప్పుటకు సహాయం చేయండి ప్రభు సంఘాలను బట్టి ముఖ్యంగా నైనా మీరు సేవకులు అదే భారం కలిగిన సేవకులు విశ్వాసం భరితమైన సేవకులు వీరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి పోరాట పోరాటం లేదంటే అనేక క్రమలు నాయన నిపత్తులు ఎన్నో అభ్యంతరాలు ఆకలి దప్పులు నైనా గొడవలు వారి మీద దాడులు అనుకూలం జరుగుతూ వచ్చు అటు సేవకులు నైనా మీరు ప్రేమించి వారిని మాదిరిపరకంగా మా మధ్యలో ఉంచున్నారు ప్రభు ఆయన వారిని జ్ఞానం చేసుకొని లోకాసలు శరీరం నేప్రాసనం వీటిని వదిలిపెట్టి ఆయన మీ వైపు మేము కూడా విశ్వాసంలో ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయండి ఆయన మాకు ఇచ్చినటువంటి లైఫ్ స్టైల్ మీకు అటు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభావ సహాయం చేయండి అదే విధంగా కానీ ప్రభా ఏదైతే తండ్రి ప్రభావ ఉపనయంతో అంటే అక్కడ కూడా జ్ఞానంగా ప్రవర్తించి ముందు కొనసాగుతాగా సహాయం చేయండి ప్రభుత్వం అదేవిధంగా నాయన కొద్ది రోజులుగా ప్రారంభిస్తూ వస్తున్నాం ఆయన తొంభై పర్సెంట్ కన్నా అధికంగా మీరు స్వస్థతని చెందిన అన్ని విషయాలు తండ్రి ప్రభావ పరిపూర్ణత చెందుతూ వస్తున్నారు అది కేవలం మీ కృఫీ ప్రేమ ఆయన మీ జాని మీ కర్మ డాక్టర్ వల్ల కానిది తండ్రి వారైతే తండ్రి ప్రభావ విసిరిపోయిన ఎందుకైట్ అయింది అని తండ్రి అటు సమయంలో తండ్రి వారికి మంచి జ్ఞానం ఇచ్చి నేను మీరు తోడ్పడి తండ్రి అది చేసినందుకు మీకు వందనాలు తెలుసుకుంటున్నాను సరే తన తల్లిదండ్రుల ఇద్దరిని ఇంకా బాగా వాడుకోమని పెడుతున్నాడు తండ్రి సహాయం చేయవలసిందిగా పెడుకోవచ్చు ఈ అశ్వానికి నాశనం చూసుకోండి చూడాలి లక్షల అవసరమైన ఉండదు తండ్రి కార్యములను చేయబోడతాను మేము మీ వైపు చూస్తున్నామయ్యా తండ్రి నాయన ఈ సో వైపు మా కన్ను నుండి ఎక్కడ నాయన మీరు సహాయం చేయవారు ఈ అద్భుతం కూడా మేము పొందుకోబోతున్నామని విశ్వసిస్తుంటున్నాం చూడాలి ఆయన అభివృద్ధి కావాల్సిన వనరులను సమకూర్చం ఆయన ఆఫీసర్ కూడా సక్సెస్ అవ్వటం థ్యాంక్స్ చేయండి ప్రభుత్వ ఒక కార్యాలయాన్ని చేయమని వేడుకొని చూస్తున్నాం ప్రభుత్వ జీవితంలో కూడా అద్భుతం చేసిందా తండ్రి ఇంకా ఆయన ఆల్సాల నుంచి బయటకు పడి ఆయన తెలివితే తండ్రి ప్రభు వైపు తిరిగి సంపూర్ణ అంటే మార్గంలోకి సంపూర్ణ మార్గంలో పొందుకున్నట్టు సాయం చేయండి వచ్చిన తెలియని నాశకం చేసుకుంటున్నాం ప్రభు జీవితంలో మీరు చిన్న స్వస్థతకే మేనందరికీ మీకు వందనాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా కానీ ఆయన ఈమెయిల్ ద్వారాను మెసేజెస్ ద్వారాను నాయన బోధ ఎత్తి పరిస్థితుల్లో నాయన అనేకులకు వెళ్ళాలని నాయన ఇంకో స్వాపత్ర రేపడుతూ ఆ యొక్క అంశాన్ని ఆయన చేపట్టిన బ్రజర్స్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు దాన్ని ఫలింప చేయవారు లేదు అది ప్రతిఫలం నుంచి వారు లేదు ఆయన ప్రజల్లోకి నడిపించేవారు లేదు కానీ కావాల్సిన ఎన్ని ఆయన వాటికి జరగదు ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేసి ముందు కొనసాగించమని వేడుకలు తండ్రి ప్రభావ ఇంకా అనేక నిమిషం ప్రారంభించవలసింది మళ్ళీ నాయన ఆయన చేయండి నేరంకి తండ్రి అక్కడ అక్కడ ఆయనను కూడా విడిపించండి ప్రభావ సహాయం చేయండి తన కుటుంబాన్ని ఆదరించండి ప్రభావ బిడ్డల్ని కనిపరించండి ప్రభు సహాయం చేయండి ఆయనను కూడా ఇంటికి త్వరగా రప్పించమని తండ్రి ఆయన వాళ్ళ ఆర్గత సంస్థల్లో ఉంటున్నారు అక్కడ విడుదల వైద్యం మనం వేడుకలు చూస్తున్నాం ప్రభావ అదేవిధమైన కింగ్లో ఉన్న ప్రతి సభ్యులు తండ్రి నాయన ఇంట్లో గొప్ప వరకు అండి ప్రభుత్వ సేవకులు ఉన్నారు ఆయన జ్ఞాపకం తీసుకుంటున్న వారికి కావలసిన అవసరతలను తీసుకెళ్తాం చక్కటి ఆరోగ్యం మీద ఐశ్వర్యం ఆయన నా అనారోగ్యాల నుంచి సంపూర్ణ స్వస్థ వారి కుటుంబాలకి నాయన మంచి తండ్రి ఆశీర్వాదంతో మనం పెట్టుకుని ఆయన ఎన్నికల ఈ టీమ్ లో ఒక సభ్యులుగా పెట్టినందుకు ఆందనాన్ని తెలుసుకుంటుంది ఇంకా నేను ఇక్కడ ఎవరైతే రాలేకపోయినారో పేర్లు నైనా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నా వారిని జీవించారు ఆశీర్వాదం తండ్రి నాయన క్షమించమని నాయన తగ్గించుకుంటూ మిమ్మల్ని పరుషుదేవర సోదరీకి మీకేనా కాలం దగ్గర మమ్మల్ని సురక్షితంగా కాపాడి తగ్గి కలిగేంత బాగా అండి మీకు అన్ని కృపాల గురించి నడిపించాను ప్రణాళిక మీకు ఎంతో మొదలవుతుంది వాళ్ళ ధర కానీ నాకు కేవలం మీ యొక్క ప్రేమైన దాని బట్టి మీకు ఎంతో వదినీసారు ప్రతి ప్రార్థన మీ తండ్రికి చేయలేని నేను విశ్వసిస్తున్నాను తండ్రి ముఖ్యంగా చిత్తపడ్డ వాక్యం బట్టి మీకు వదలవుతుంది ఎఫ్ఐఆర్ మీ యొక్క తల్లి ఈ రాజ్యాన్ని మీరు తడిపి పాపిస్తామన్నారు తండ్రి అది శాశ్వత కాలం ఉంటుంది అన్నారు ప్రోగా అవును ప్రాగా ఈ లోక రాజ్యాలన్నీ ఏ రాజ్యం అయ్యే కాలం కి నేను అది బహు త్వరలో ఉంది అని అర్థం చేసుకుంటున్న ప్రభుత్వ ఎందుకంటే అన్ని గవర్నమెంట్ ప్రభావం మీ యొక్క తండ్రి గవర్నమెంట్ కొరకు ఎదురు చూసుకోవాలి తండ్రి తప్పకుండా జాగ్రత్తగా దాని కొన్ని జీవించే ఇబ్బందులుగా తయారు చేయాలని మరి విశేషంగా మీ యొక్క రాజ్య వితరణ కొరకు మేము ఏ విధంగా పనిచేయాలన్నాం మీ ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఒక ప్రతి ఒక్కరికి ఒక ఫలాంతలు ఇచ్చిన అది మీ మహిమాన్లంగా మేము వాడుకోవాలి నాణశాయపడండి కాంప్రమైజ్ కాకుండా తండ్రి సెక్యులర్ లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ కాకుండా తండ్రి అది మోసకరమైన లైఫ్ నైనా అదిలో అథితమైన తరువా కాబట్టి దాంట్లో మేము కాంప్రమైజ్ కాకుండా ప్రతి క్షోణం మీ కొడుకు కనిపెట్టుకొని మీ యొక్క పని కొడుకు మేము మీ మధ్యమైన విధానాలను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తుండగా తర్వాత ఆ యొక్క జాషు వాడల గురించి ప్రార్థిస్తున్నాం వారిని స్వసపరచండి సంపూర్ణంగా మీ కొడుకు గొప్ప ఫోరుగా ప్రావాళ్ళు సేవ చేస్తుంది వాళ్ళని మహిళ పరచలా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కృష్ణ అభిరాముడి గురించి తండ్రి రవి గురించి ప్రార్థిస్తున్న వ్యక్తిగత గురించి దర్శించండి ఆకర్షించుకోండి గొప్ప సాక్షన్ నిలబెట్టుకోండి ఆ యొక్క పాప జీవితాన్ని అపహించుకోవాలండి అపహరించుకోవాలి పరిశుద్ధమైన జీవితాలు ఉండాలడుపు దయచేయండి నేను ప్రదర్శన ఆశ్రయించండి వారి కుటుంబాలను ఆశ్రయించండి ఆటంక ప్రతి చేపట్టి తర్వాత అందకార శక్తులను సుకృష్ణ పాతలందరూ బంధించండి ప్రవ్వ ఆయన తర్వాత మీ కృపాలందరినీ జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన ప్రొటెక్షన్ దయచేసి నడిపించింది రాక్రీ సార్ చేస్తాను సార్ ప్రార్థన చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ మన ఇంకెవరు సార్ ఎఫ్ఐఎం సారు భాస్కర్ సార్ అంతే కదా సార్ వచ్చారా వచ్చారు సార్ వచ్చారు భాస్కర్ సార్ హలో భాస్కర్ సార్ హలో హలో ఓకే సార్ ముఖమే ప్రే కిందండి దేవ ఇంతవరకు దేవ మీరు అనుకరించిన కృపక మీ కొందనాలు మీ పాదాలకు స్థూతుల పాత్ర ఇంతగా ప్రేమించి కనుకరించిన కృపకైనా కొందన్నారు పాపంలోనూ శాపంలో రకానికి పాత్ర రక్తం ద్వారా విలువైనటువంటి అక్రం ద్వారా యోచించిన కృపకాయని కొన్నారు తండ్రి మీ బిడ్డల మధ్యలో నాకు కూడా ఇచ్చినటువంటి యొక్క కల్పంపులకి మీకున్నాడు అయ్యా మీ పాదాలకి స్తోత్రాలు పాదలు కొందనాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలకి మీకున్నాడు దేవ వారి పక్షాన పిలుపు ఏర్పాటు నిశ్చిలించుకుంటున్నాను తండ్రి ప్రేమ కలిగిన రాజా ఎంతైనా నమ్మకమైన దేవుడు ఎంతైనా ప్రేమి కలిగిన దేవుడు అవుతండి అయ్యా ఎన్నడో బాధలని దేవుడు నాడిన దేవుడు తండ్రి అయ్యా లెక్కలు లేని సార్లు మీ హృదయాన్ని ఖాయపరిచిన వారు దేవ లెక్కలేని సార్లు మిమ్మల్ని గనపరచలేని జీవితాలతో లెక్కలేని సార్లు దేవుడిగా తండ్రిగా రాజుగా తండ్రి అయ్యా ఆకృపలు అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి మీ వైపు చూస్తుండే ఆకృతి అనుగ్రహించండి దేవ మీ పాదాలు పట్టుకుంటుండ సహాయించండి తండ్రి వ్యక్తిగత కుటుంబ జీవితాలు కట్టండి దేవా అక్కడంత త్వరలో రానుండగా అయ్యా నమ్మకమైన తండ్రి శుద్ధపట్టును అనుకరించుకుని ప్రార్థిస్తున్నావు తండ్రి దేవా అనేకులు దేవ నమ్మకార్థిక్రైస్తవులు దేవ విశ్వాస కుటుంబాల్లో ఉన్నటువంటి ఏవనస్థులు నమ్మకమైన తండ్రి ఏవన ప్రజల నిద స నిధులైతే పట్టుకుంటున్నంత్రి అయ్యా సమకూర్చండి గృపులు అనుకూలించండి అయ్యా నమ్మకమైన తండ్రి అంత దినాల్లో దర్శించుకొని నిదాలు పట్టుకుంటున్నంత్రి సంఘాలో ఉద్యోగం కొరకుని వైక్ చూస్తున్నాను ప్రేమ కలిగిన రాజా భయం కలిగిన తండ్రి సేవకుల్ని కాస్టర్ని నాయకుల్ని తండ్రి ఆత్మతో అభిషేకించండి తండ్రి అయ్యా సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు మనందరికి సదాకాలం ముఖ్యంగా అనారోగ్యంగా బిడ్డలకు తోడై ఉండను కాక ఆమె రేపు ఎవరు సార్ మరి సంపత్ సార్ రేపు వస్తారో రారో తెలీదు